గణగణ గణగణ బడి గంట బిలదిల్ల బిలదిల్ల పిల్లలము బిలబిల్ల వస్తిమి పిల్లలము అయితి పాటలు పద్యాల్ పాడితిమి కథలు గీతలు విన్నాము పాటాలన్నీ చదివితిమి ఆటలు ఆడి అలసితిమి గణగణ గణగణ బడిగంట పదండి ఇండ్లకు పోదాము